లేఖ సంఖ్య నూట ముప్పై మూడు అక్షయలోకం పద్దెనిమిది ఏడు ఏడు మొన్న మధ్యాహ్నం తమిళ యూడుకుడొకడు శ్రీవారిని సమీపించి స్వామి నేను ధ్యానం చేసుకుంటూ పడుకుంటే నిద్రపట్టింది ఎవరైనది ఇప్పుడు మృతురాదు కాని కలలో ఒకరు కనిపించారు వారు నన్ను చూచి దృఢస్వరంతో భగవంతుడు పదునారు తలలతో కల్క్యావతారం ఎత్తాడు ఒకచోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైనారు ఆ కల్కి మూర్తి ఎక్కడున్నాడో భగవాన్ సెలవీయగలరని వచ్చా అన్నాడు సరి సరి ఆ కలలో కనపడిన వారినే అడక్క రా అప్పుడే అడగవలసింది ఇప్పుడు మాత్రం ఏం పోయింది వారే తిరిగి వచ్చి చెప్పే వరకు ధ్యానం చేయండి అన్నారు భగవాన్ ఆ యువకుడు అది గ్రహించలేక ధ్యానం చేస్తూ ఉంటే వారు తిరిగి కనపడి యథార్థంగా వారు ఎక్కడుండేది చెబుతారా అన్నారు ఆ అవతార పురుషుడు ఎక్కడుండేది చెప్పని చెప్పకపోని ధ్యానం మాత్రం విడవకుండా చేస్తుంటే యథార్థమేదో గోచరిస్తుంది అప్పుడు ఏ సందేహాలకు తా ఉండదు అన్నారు భగవాన్ ఇదే మంచిదని మరొకరు అందుకుని భగవంతుడు అక్షయలోకంలో ఉంటాడంటారే నిజమేనా అన్నారు మనము క్షయమయ్యే లోకంలో ఉంటే ఆయన అక్షయలోకంలో ఉంటాడు క్షయమయ్యే లోకంలో మనం ఉన్నామా లేదా ఇది నిజమైతే అది నిజమే మనం లేనిది లోకమేది కాలమేది అన్నారు భగవాన్ ఇంతలో నాలుగేండ్ల కుర్రవాడొకడు ఆడుకునే చిన్న మోటారు కారు ఒకటి చేత్తో పట్టుకుని హాల్లో ప్రవేశించాడు భగవాన్ చూచి అరే మోటార్ మమ్మల్ని మోసే బదులు మనమే మోటార్ను మోస్తున్నామే భలే బాగుందిరా అని నవ్వి ఆ వెనుక అందరినీ కలయచూచి ఇదిగో చూడండి ఇది కూడా ఒక ఉపమానంగా తీసుకోవచ్చు మోటార్ మనం కూర్చున్నామని మోటారు మనల్ని మోస్తుందని తలచి మేం కారులో వచ్చాం కారు తీసుకొచ్చింది అంటాం మనం నడపకుంటే జడమైన కారు నడుస్తుందా లేదు నడిపేదెవరు మనమే అట్లాగే ఈ లోకమును మనం లేని లోకము లోకం ఎక్కడున్నది చూచేవాడుంటే కదా సృష్టివైచిత్రం గోచరించేది చూచేదెవరు తానే తాను సర్వత్రా నిండి ఉన్నాడు ఇక క్షయమేది అక్షయమేది తానెవరో విచారించి తెలుసుకుంటే ఏ గొడవలు ఉండవు అన్నారు సత్విద్య ఉన్నది నలబడిలో ఇదే భావం సూత్రప్రాయంగా భగవాన్ వ్రాసే ఉన్నారు లోబడగలము మనము ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ ఒకరము ఇక్కడ ఎక్కడా అక్కడ ఏకమే కనుక కాలదేశములు లేని మనమే ఉన్నారము లేఖలు సంఖ్య నూట జ్ఞాన దృష్టి ఇరవై ఏడు పంతొమ్మిది నలభై ఏడు భగవాన్ తమకు అప్పుడప్పుడు స్ఫురించి వ్రాసినవి కాని ఎవరైనా అడిగినప్పుడు వ్రాసినవి కాని పద్య శ్లోక గద్యాధులు ఎందుకు పనికిరాని చిన్న చిన్న చిత్తు కాగితాలలో వ్రాసేవారు పోయినవి పోగా మిగిలినవన్నీ ఈ మధ్య ఏరి ఉంచాం చిన్న పుస్తకం కుట్టి అవన్నీ అతికించి ఉంచాలని నా ఉబ్బులాటం అప్పుడప్పుడు భగవాన్తో మనవి చేస్తూ వచ్చాను ఎందుకది అంటూ వచ్చారు భగవాన్ నిన్న మధ్యాహ్నం తప్పక అతికింతామని తెచ్చి మనవి చేస్తే ఎందుకు అన్ని ఒకదానిలో ఉంటే స్వామి వ్రాసిందిగా ఉందే అని ఎవరో ఒకరు పట్టుకుని పోతామంటారు మనమేమీ చెప్పేందుకు వీలులేదు స్వామి అందరికీ ఉమ్మడేగదు విడిగా ఉంటేనే మంచిది అన్నారు భగవాన్ ఈ సూక్ష్మం ఉండుటం వల్లనే భగవాన్ అంగీకరించలేదు కాబోలని అంతటితో విరమించాను ఇంతలో దడబొడలుగా వచ్చిన ఒక యువకుడు స్వామి జ్ఞానికి ఈ బాహ్య దృష్టి కాక జ్ఞాన దృష్టి వేరే ఉంటుందట ఆ దృష్టి నాకు అలవడునట్లు అనుగ్రహిస్తారా లేక అట్లా అనుగ్రహించే వారున్న స్థలం చూపిస్తారా అన్నాడు ఆ జ్ఞాన దృష్టి ఎవరంతట వారు సంపాదించుకోవలసిందే కాని ఒకరిచ్చేది కాదండి అన్నారు భగవాన్ గురువే అన్ని అనుగ్రహిస్తానంటారు కదా అన్నారు ఆ భక్తులు ఈ మార్గమును అనుసరించిపోతే జ్ఞాన దృష్టి కలుగుతుందని చెబుతారు పోతే కదా జ్ఞాని అయిన గురువు మార్గదర్శకుడే కాని నడవడం మనమే నడవాలి అన్నారు భగవాన్ ఆ యువకుడు తెల్లబోయి అంతేనా అంటూ లేచి వెళ్లాడు మరి కాసేపటికి రమణపుర నివాసిగా ఉన్న ఒక భక్తిని బిడ్డ ఐదారేండ్లది తమ తోటలోనివి పచ్చి జామ రెండు తెచ్చి భగవానికి ఇచ్చింది ఆ పిల్ల అప్పుడప్పుడు భక్ష్యాలు పండ్లు తెచ్చి భగవాన్నుకు ఇస్తూ ఉంటుంది తెచ్చినప్పుడల్లా ఎందుకమ్మా ఇవన్నీను అంటూనే తినేవారు భగవాన్ నిన్న ఈ పండ్లు తినక ఇది భగవానుకు ఇది భగవానుకు అంటూ అందరికీ పెట్టి నువ్వు తినమ్మా అందరిలోనూ భగవానున్నాడు నిత్యం తెస్తావెందుకు వద్దని చెప్పానుగదు అందరికీ అక్కడే పెట్టు అందరిలోనూ భగవానున్నారు పో అమ్మా పో అని చెప్పి పంపారు ఆ పిల్ల చిన్న బుచ్చుకుని వెళ్ళింది భగవాన్ నా వైపు చూచి పిల్లలకు అదొక సరదా స్వామికి ఇస్తానంటే తమకు వస్తుందని ఆశ నేను కొండ మీద ఉండగా సెలవు వచ్చిందంటే సరి ఆడపిల్లలు మగపిల్లలు నా వద్దకు వచ్చేవారు ఇంట్లో వాళ్లను డబ్బడిగి మిఠాయి పొట్లాలు బిస్కెట్లు మొదలైనవన్నీ తెచ్చేవారు నేను అందరితో కలిసి కూర్చునేవాణ్ణి అన్నిటిలోనూ నాకొక భాగం వచ్చేది అన్నారు భగవాన్ బాలగోపాల్ని వలే భగవాన్ విందు ఆరగించేవారన్నమాట అన్నా నేను భగవాన్ నవ్వుతూ స్వామికి తీసుకుని పోతామంటే తమకు వస్తుందని ఆశ ఎప్పుడో ఒకసారైతే సరిగాని రోజు ఎందుకు వాళ్లంతా తింటే నేను తిన్నట్టు కాదా ఏమి అన్నారు అందరిలోనూ నేనున్నానని భగవాన్ ఇంత స్పష్టంగా నిరూపిస్తున్నారో అని నాకు హర్ష ఆమోదములు కలిగినవి వారం పది రోజుల క్రిందట ఏమైందనుకున్నావు ఉదయం పలహార సమయంలో వడ్డన చేసేవారిలో ఎవరో ఒకరు బత్తాయితనలు భగవా ఎక్కువగా ఇతరులకు కొంచెం తక్కువగా వడ్డించారట భగవాన్ అది చూచి నేనింకా బత్తాయితనలు తిననే తినను మానేశారు నాలుగైదు రోజుల క్రితం భక్తులంతా మళ్లీ గ్రహించవలసిందని బతిమలాడితే మీరంతా తింటే చాలదా నాకెందుకు అన్నారు భగవాన్ మేమంతా తింటూ భగవాన్ తినకుంటే మాకు బాధ కాదా అందుకే ప్రార్థిస్తున్నాం క్షమించి అనుగ్రహించాలి అన్నారు భక్తులు క్షమించేందుకేమున్నదయ్యా అవి నాకు అంతగా ఇష్టం లేదు అన్నారు భగవాన్ భగవాన్ శరీర ఆరోగ్యానికి మంచిది మా తినండి అని వారంటే భగవాన్ ఇదిగో చూడండి ఇప్పుడిక్కడ పలహారం చేసేవారు నూరుకు పైగా ఉన్నారు కదా ఇన్ని ముఖాలతో తింటున్నాను చాలదు ఈ ముఖంతో తింటేనే తిన్నట్ట ఏమి అన్నారు ఇది కదా జ్ఞాన దృష్టి అది ఎవరిస్తే వస్తుంది చెప్పు లేఖ సంఖ్య నూట ముప్పై శ్రవణ మననాదులు పంతొమ్మిది ఏడు పంతొమ్మిది వందల నలభై నిన్న కుంభకోణం నుంచి ఇద్దరు పండితులు వచ్చారు వారి ఉదయం తొమ్మిది గంటలప్పుడు శ్రీవారిని సమీపించి స్వామి సెలవు పుచ్చుకుంటాం శాంతిలో అనుగునట్లు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం అన్నారు భగవాన్ సెలవు చిహ్నంగా తలవూపారు వారు అటు పోగానే సమీపంలో ఉన్న రామచంద్రయ్యను చూచి శాంతి ఏ స్వరూపం పైన వచ్చేదంతా తోసివేస్తే ఉండేది శాంతే ఇక అణిగేందుకు ఏమున్నది పైన వచ్చేదే తోసివేయాలి పక్వ చిత్తులైతే శాంతియే స్వరూపం అంటే చాలు జ్ఞానం కలుగుతుంది అపక్వ చిత్తులకే శ్రవణ మననాథులు చెప్పారు గాని పక్వ చిత్తులకు పనిలేదు దూరంలో ఉన్నవారు రమణ మహర్షి వద్దకు ఎట్లా వెళ్లాడని అడిగితే ఆ రైలెక్కాలి ఈ రైలెక్కాలి అదో దోవా అని చెప్పాలి గాని తిరువన్నాలకు వచ్చి రమణాశ్రమంలో చేరి హాలులో అడుగు వెనుక ఇదిగో వీరే అంటే చాలును మరి కదలవలసిన పని లేదు భగవాన్ శ్రవణ మననాథులంటే వేదాంత గురువాక్య శ్రవణాదులేనా అన్నారు ఒకరు అవును అయితే ఒకటి ఈ వాక్య శ్రవణ మననాథులే కాక ంతరశ్రవణమనాదులు ఉన్నవి అవి మన పరిపాకవశంగా స్ఫురించాలి ఆ అంతరశ్రవణం చేసిన వారికి సందేహాలు ఉండవు అన్నారు భగవాన్ ఆంతరశ్రవణాదులు అంటే ఏమి అని అప్పుడప్పుడు కొందరు ప్రశ్నిస్తే సదా హృదయ కుహరముందు అహం అహం అని భాషించే ఆత్మస్ఫురణను ఎరుగుటే అంతరశ్రవణమని దానియందు నిలకడ అలవరుచుకునుట మనమని అవి తానుగా నిలుచుట నిధిధ్యాసమని భగవాన్ సెలవుస్తూ ఉంటారు భగవత్ రచితమైన హృదయ కుహర మధ్యే అన్న శ్లోకం తాత్పర్యం జ్ఞప్తి ఉన్నదో లేదో దిగువన వ్రాస్తాను అందులో ఆత్మస్ఫురణ ప్రకాశమును గురించే కాక పొందే విధానం కూడా విషదంగా ఉన్నది పొందుటా అనగా తానుగా నిలుచుటియే కదా హృదయ కుహరే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి భాతి హృది విష మనసాస్ చిన్వతజ తల ఆత్మనిష్టో భావ హృదయ గుధ్యమందు ఏకమైన బ్రహ్మము మాత్రమే నేను నేను అని ఆత్మ ఆత్మరూపముగా భాషించుచున్నది తన్ను తా వెదకి మునుగు మనస్సు చేతను ప్రాణ రోధము వలన మునుగు మనస్సు చేతను హృదయమునంది ఆత్మనిష్ఠుడమ్ము లేఖ సంఖ్య నూట మౌన ముద్ర మూడు తొమ్మిది అన్నా ఈ మధ్యాహ్నం మూడింటికి భగవాన్ సన్నిధికి వెళ్లాను ఇష్టాగోష్టిగా సంభాషణ జరుగుతున్నది ప్రసంగవశంగా భగవాన్ శంకర్లు దక్షిణామూర్తి అష్టకం మూడు భాగాలుగా విభజించి వ్రాశారు అని లోగడ చెప్పినట్లే చెప్పి శంకర్లు దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలని సంకల్పించారు మౌనాన్ని ఏమని స్థుతిస్తారు అందువల్ల సృష్టి స్థితి లయాలను విభజించి చెప్పి వీటన్నిటికీ విలక్షణమైన దక్షిణామూర్తికి నమస్కరిస్తాను అని చెప్పారు అంతకంటే మౌనాన్ని స్తుంచేది ఎట్లా అన్నారు భగవాన్ ఒక భక్తుడు అందుకుని పూర్వం ఒక శివరాత్రి నాడు భక్తులంతా భగవాను చుట్టూచేది ఈనాడు భగవాన్ దక్షిణామూర్తి అష్టకానికి అర్థం చెప్పాలి అని కూర్చుంటే భగవాన్ మాట్లాడకుండా ఊరుకున్నారని వారంతా కొంతసేపు చూచి ఈ మౌనమే మనకు కూడా బోధ కాబోలని అనుకుంటూ లేచి వెళ్లారని దండస్వామి చెప్పారు నిజమేనా అన్నారు భగవాన్ చిరునవ్వుతో నిజమే అన్నారు నాకు ఆశ్చర్యం కలిగి భగవాన్ మౌన వ్యాఖ్యానం చేశారా అన్నాను అవును మౌన వ్యాఖ్యానమే అన్నారు భగవాన్ ఇంకొకరు మౌనం అంటే ఆత్మస్ఫూర్తియే కదా అన్నారు అవునండి ఆత్మస్ఫూర్తి లేనిది మౌనం ఎలాగవుతుంది అన్నారు భగవాన్ అదే నేనడుగుతూ ఉన్నాను ఆ ఆత్మస్ఫూర్తిని చెందక నోరు మూసుకుని మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన మౌనం అవుతుందా అన్నారు వారు అదెట్లా పొసుగుతుంది కొందరు మౌనం మౌనం అంటూ కాగితం మీదనో పలక మీదనో వ్రాసి చూపుతారు అదంతా వ్యవహారం కాదా ఏమి అన్నారు భగవాన్ అయితే వాంగ్ మౌనం వల్ల ప్రయోజనమే లేదా అని ప్రశ్నించారు ఇంకొకరు బాహ్య ప్రతిబంధక నివారణార్థం వాంగ్ మౌనం అవలంబించినా అదే యథార్థ మౌనమని అనరాదు మౌనమంటే ఎడతెగని భాషన్నమాట దాని పొందటం అనేది లేదు సదా ఉండేదే మరుగుపరిచే విషయ వృత్తులను తోసివేయాలి కాని దాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అని సెలవిచ్చారు భగవాన్ ఇంతలో భగవాన్ మాట్లాడే ధ్వని రికార్డ్ చేసుకోవాలని ఒక రేడియో కంపెనీ వారు యోచిస్తున్నారు అన్న గాలి వార్త వచ్చింది భగవాన్ నవ్వుతూ ఓహో అట్లాగా నా మాట మౌనమే కదా మౌనాన్ని ఏ విధంగా రికార్డ్ చేస్తారబ్బా ఉన్నది మౌనమే నాయే దాన్ని రికార్డ్ చేయడం ఎవరివశం అన్నారు సభ్యులంతా ఒకరి వంక ఒకరు చూచుకుంటూ ఊరుకున్నారు హాలా నిశబ్దమైంది దక్షిణామూర్తి స్వరూపులైన భగవాన్ దక్షిణాభిముఖంగా కూర్చుని మౌనముద్ర ధరించారు ఆత్మజ్యోతి ప్రకాశం వెళ్లి దేదీప్యమానమైన కాంతితో విరాజిల్లుతూ ఉన్నది ఆ మూర్తి స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీదే నేడు ఎంత సుదినమో లేఖ సంఖ్య నూట ముప్పై నివృత్తి ఆరు తొమ్మిది గత మాసంలో వదిన ఇక్కడ ఉండగా తెలుగు విచారమణ ప్రూఫ్ వచ్చింది భగవాన్ దీద్ది మధ్యాహ్నం మూడింటికి నాకిచ్చారు వదిన ప్రూఫ్ చదివి అందులో స్వప్నాత్యంత నివృత్తి అనే దానికి అర్థం నన్నడిగింది నాకు సరిగా తెలియక ఏమో చెబితే ఆమెకు నచ్చలేదు భగవాన్ అది ఏమది తప్పులేమన్నా ఉన్నవా ఏమి అన్నారు లేదు స్వప్నాత్యంత నివృత్తి అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నది అన్నాను కరుణతో స్వప్నా నివృత్తి అంటే స్వప్నమీ లేని స్థితి అన్నమాట అన్నారు భగవాన్ అదా అర్థం జ్ఞానులకు అసలు స్వప్నమే లేదంటారా అన్నాను అవును అన్నారు భగవాన్ వదినకు ఇంకా సందేహం తీరలేదు వేరే ప్రసంగం రావడం వల్ల ఈ ప్రశ్న అంతటితో ఆపినాము వాసిష్టంలో జ్ఞాని గమనాగమనాదులు చేస్తున్నట్లు ఇతరులకు తోస్తుందే కాని వారికి ఏమి అంటవని చెప్పి ఉన్నదే దాని భావం కూడా శ్రీవారిని అడిగితే బాగుండేది అని రాత్రి నాతో భగవాన్ కరుణామైలు కదా ఏదో విధంగా అవకాశం కల్పించి నీ సందేహం తీర్చకపోరులే అని సమాధాన పరిచాను మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు మేమిద్దరం వెళ్లాం సుందరేశయ్యర్ ఏ స్వప్నాత్యంత నివృత్తిని గురించే అడగడం భగవాను బదుయ్యడం జరుగుతున్నది సందు దొరికిందే చాలని స్వప్నాత్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అని భగవాన్ సెలవిస్తున్నారే జ్ఞానికి అసలు స్వప్నమే రాదా అన్నది వదిన అవును స్వప్నమే కాదు జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు లేవన్నమాట మూడవస్థలు స్థితి ఏదో అదే జ్ఞాని యొక్క యథార్థ స్థితి అని సెలవిచ్చారు భగవాన్ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యమే కదా అన్నాన్ నేను ఆ స్వప్నతుల్యమే అది క్షణిక స్వప్నం ఇది దీర్ఘ స్వప్నం అంతే అన్నారు భగవాన్ సుషుప్తిని అంటారా అన్నాను లేదు అది విషయమే దృశ్యమే తోపకమే తోపకమే లేనప్పుడు స్వప్నం అనడం ఎట్లా అయితే అది ఏమీ తెలియని స్థితి కనుక అవిద్య ఉన్నది అందువల్ల అది అన్నారు భగవాన్ సుషుప్తిని కారణ స్వప్నం అనటం కదా అన్నాను ఏదో పరిభాషకు కొందరు ఆ విధంగా చెప్పవలసి చెప్పారే కాని వేరేమీ లేదు క్షణికం దీర్ఘం స్వప్న జాగ్రత్త అవస్థలకే అయితే ఇన్నేళ్లు బ్రతికామే ఇళ్ళు వాకిళ్లు ఇవన్నీ ఇంత స్పష్టంగా కళ్లకు కనపడుతున్నవే ఇది ఎట్లా అవుతుంది అంటే నిద్రలో స్వప్నం కూడా దీర్ఘంగా ఉన్నట్లే తోస్తుంది లేచిన వెనుక గదా క్షణికం అని తెలియడం అదే రీతిగా జ్ఞానం కలిగితే ఇది క్షణికంగానే తోస్తుంది అందువల్ల స్వప్నాత్యంత నివృత్తి అంటే అవిద్య పూర్తిగా రాకుండా పోవాలన్నమాట అత్యంత నివృత్తి రవంత కూడా రాని స్థితి అని సెలవిచ్చారు భగవాన్ సుషుప్తిలో ఉన్న ఆనందమే సమాధిలో పొందాలని అంటారే సుషుప్తిలోనూ ఉండనే ఉన్నది కదా అది ఎట్లా పొసగుతుంది అన్నది వదిన అందుకే సుషుప్తిని కూడా తోసివేయాలన్నారు సుశక్తిలో తాను ఆనందమయుడుగా ఉన్నప్పటికీ ఉన్నానన్న తెలివి లేదు కనుక దాన్ని తోసివేయాలి అయితే ఆ ఆనందం ఎలా తీసుకోవడం అంటే నేను సుఖంగా నిద్రపోయినాను ఆనందంగా ఉంది అని లేచిన తర్వాత కదా అంటారు ఆ ఆనందం జాగ్రత్తలో అనుభవించాలి అదే సమాధి అన్నారు భగవాన్ జాగ్రత్తతో నిద్రపోవాలన్నమాట అన్నా నేను అవునవును అంతే అన్నారు భగవాన్ జ్ఞాని గమనాగమనాదులు చేస్తున్నట్లు ఇతరులకు తోస్తుందే కాని వారికి ఏమీ లేవు అని వాసిష్టంలో చెప్పారే దృష్టి భేదం వల్ల ఇతరులకు ఆ విధంగా తోస్తుందా నిజంగా వారికి అంటవా అన్నది వదిన చూచే వారి దృష్టిని అనుసరించి ఆ విధంగా తోస్తుంది వాస్తవంగా వారిని అంటనే అంటవు అన్నారు భగవాన్ స్వప్న దర్శనాలు సాక్షాత్కారాలు అంటారే అవన్నీ ఏమిటి అన్నది జ్ఞాని దృష్టికి అవన్నీ ఒకటిగానే తోస్తవి అన్నారు భగవాన్ గణపతి మునికి తిరువత్తూరులో భగవాన్ దర్శనమిచ్చి అనుగ్రహించిన విషయమై భగవానుకున్ను అదే వేళకు అక్కడికి వెళ్లి అనుగ్రహించినట్లు తోచిందని చరిత్రలో వ్రాసారే అదేమిటి అన్నది మళ్లీ అటువంటివే దివ్య దర్శనాలుంటాయని లోగడ చెప్పి ఉన్నానే అంటూ మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య నూట ముప్పై ఎనిమిది పంతొమ్మిది ఈ దినం ఉదయం ఒక ఐరోపియన్ శ్రీవారికి ఎదురుగా కూర్చుని ఒక భక్తుల ద్వారా ఇట్లా అడిగించాడు ధ్యానం చేసినా తపస్సు చేసినా సమాధిని అభ్యాసం చెయ్యందే మోక్షం లేదని మాండూక్యో ఉపనిషత్ కారికలో చెప్పారే నిజమేనా సమాధి సిద్ధించక మోక్షం భగవా అదేనండి సమాధి అనుకోండి ధ్యానం అనుకోండి తపస్సు అనుకోండి ఏమన్నా అనుకోండి ఎడతెగని ఆజ్యార వలె ఎప్పుడు స్థిరంగా ఉండేది ఏదో అదే తపస్సు ధ్యానం సమాధిను తాను తానుగా ఉండడమే సమాధి అన్నారు మాండుక్యంలో సమాధి అవశ్యంగా చేకూరాలి అన్నారే అన్నాడు అతడు కాదని ఎవరన్నారు మాండూక్యంలోనే కాదు అన్నిటిలోనూ చెప్పారు తానెవరే తెలుసుకుని ఉంటే గదా సమాధి యొక్క ఉపయోగం కొంతసేపు ఒళ్ళు తెలియకుండా జడం వలే కూర్చున్నంతనే ప్రయోజనం ఏమిటి చేతికి కురుపులేస్తుంది శస్త్రచికిత్సార్థం క్లోరోఫామ్ ఇచ్చి కురుపుకోస్తారు అప్పుడు నీకు ఏమీ తెలియదు అంతమాత్రాన అది సమాధి అవుతుందా ఇది అంతే సమాధి అంటే ఏమో తెలుసుకోవాలి ముందు తానెవరో తెలియకుండా సమాధి సమాచారం ఎట్లా తెలుస్తుంది ముందు అది తెలుసుకుంటే సమాధి తానుగానే వస్తుంది అన్నారు భగవాన్ చాలా కాలంగా వస్తువు పోతూ ఉన్న ఆంధ్రులో ఒక సమాధిని అభ్యసించి వస్తువును తెలుసుకున్న వెనుక కూడా అనుసంధానం చేయవలెనా అన్నారు అనుసంధానం చేయటం అంటే చేసేవాడొకడు చేయబడేదొకటి వస్తువు ఒకటి మూడు కాలేదా ఉన్నది వస్తువు ఒక్కటే దాన్ని తెలుసుకున్న వెనుక తానే ఉండడే ఇక చేసేదేవరు చేయబడేదేమి అన్నారు భగవాన్ ఇంతలో ఒక తమిళ భక్తుడు తిరువాచకం తెరిచి పిడిత్త పత్తు పట్టుకొను పదికం పాడడం ప్రారంభించాడు ఆ పది పాటల్లోనూ కడపట ఓ ఈశ్వర నీవు పారిపోదామని చూస్తూ ఉన్నావు నేను గట్టిగా పట్టుకున్నాను సుమా ఇంకా నన్ను విడిచి ఎక్కడికి పోగలవు అనే భావం వస్తుంది భగవాన్ ఆ పాట విని మందహాసంతో వారు పారిపోతారట వీరు పట్టుకుంటారట పోయేదెక్కడికి లేనిది ఎక్కడా తానెవరు ఇది ఒక తమాష దీనిలోనే ఇంకొక పథకం ఉన్నది అందులో ఒక పాట తాత్పర్యం చూడండి నా చిత్తమే కోవెలుగా చేసుకున్న నా దైవమా తిరుపెరుందురై పరమేశ్వర నిన్ను నాకిచ్చి అందుకు ప్రతిగా నన్ను నీవు తీసుకున్నావు శంకరా మన ఇద్దరిలో చతురులు ఎవరు నిన్ను నాకిస్తే నేను అంతులేని ఆనందం పొందుతాను నన్ను తీసుకుంటే నీకేం జనక దైవమా నా శరీరం కూడా దేవాలయంగా చేసుకున్న నీ ఈ ప్రియకర కార్యానికి ప్రత్యుపకృతి చేసేటందుకు నాకు ఏమీ లేదే అంటాడు అంటే నేనంటూ వేరే లేదని తాత్పర్యం చూడండి చిత్రం భక్తి భక్తిగాని అనుసంధానం గాని సమాధి గాని తానే లేనప్పుడు చేసేదెవరో చేయబడేదేమి అని సెలవిచ్చారు భగవాన్ అంత ముంద పెట్టే రెండు చింతే కోల్ కొండెరున్న చోటనే ఉండమను పది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ ఉదయం తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్లే నిమిత్తం లేవబోతూ ఉంటే కొత్తగా వచ్చిన ఒక ఆంధ్ర యువకుడు సోఫా దగ్గరకు వెళ్లి స్వామి నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను ఏ స్థలం అందుకు యోగ్యంగా ఉంటుందో నాకు తెలియదు ఏ స్థలంలో ఉండమని తాము సెలవిస్తారో ఆ స్థలంలోనే ఉంటాను అన్నాడు భగవాన్ ఏమీ చెప్పలేదు అతడు అట్లాగే నిలబడ్డాడు భగవాన్ కాళ్లు సర్దుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు ఏదో అంటారని ఎదురు చూస్తూ ఉన్నాం కర్ర పట్టుకును లేస్తూ అనుచిరిని చూచి ఏ స్థలంలో ఉండమంటారు అంటే ఏం చెప్పేది ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండటం మంచిది ఉన్న చోటనే ఉండవను అంటూ లేచి నవ్వుతూ వెళ్లారు ఆ యువకుడు చిన్నపుచ్చుకుని ఇదేమండి ఉన్న చోటనే ఉండమంటారు ఏదో పెద్దలు కదా యోగ్య స్థలం నిర్ణయిస్తారని అడిగితే ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండమను ఇప్పుడు ఈ సోఫా దగ్గర ఉన్నాను ఇక్కడే ఉండమన్న అర్థం ఇందుగా అడిగింది ఇది చెరలాటాలా ఏమి అని కరగటబడ్డాడు ఒక భక్తుడు అతన్ని బయటికి పిలుచుకుని వెళ్లి అయ్యా భగవాన్ చలోక్తిగా చెప్పినా చెరలాటగా చెప్పినా ఆ వాక్కులో యథార్థమే వస్తుంది నేను అనే అహం ఏ స్థలంలో పుడుతుందో ఆ స్థలమే తాను ఆ తానుండే స్థానం తెలుసుకుని తాను తానుగా నిలుచుంటే తపస్సు అందువల్ల తానెవరో తెలుసుకోవాలి గాని ఏ స్థలంలో ఉంటే ఏమి అని ఆ మాటకు అర్థం అని చెప్పి సమాధాన పంపాడు నిన్న ఒకరు ఇట్లాగే స్వామి ఆత్మని ఈ విధంగా తెలుసుకోగలం అని అడిగారు ఆత్మలోనే నీ ఉన్నావే తెలియకేమీ అన్నారు భగవాన్ ఆత్మలోనే నీవున్నావు అంటున్నారు అసలు ఆత్మ ఎక్కడుంది అన్నారు ఆ పృచ్కులు నీ హృదయంలోనే ఉంది నీవు అందులో నిలకడగా ఉండి చూస్తే తెలుస్తుంది అన్నారు భగవాన్ నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే అన్నాడు అతడు భగవాన్ మందహాసంతో సమీపంలో కూర్చున్న రామచంద్రయ్యను చూచి ఇదిగో నో చూడు ఆత్మ ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అంటూ ఆందోళన పడతారు ఏం చెప్పేది ఉన్నదే ఆత్మ అది సర్వత్రా నిండి ఉన్నది దాన్నే హృదయం అంటారయ్యా అంటే నా ృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే ఏం చేసేది అంటారు లేనిపోని వాసనలతో తన హృదయం మనస్సు నింపుకుని స్థలం లేదు స్థలం లేదు అనటం లంకంతా ఇల్లించుకుని కూర్చునేందుకు స్థలం లేదని గునిసినట్లు ఉంది సామానంతా తీసి స్థలం ఎందుకు ఉండదు తనకు శరీరమే ఒక సామాను ఆ శరీరాన్ని అంటని సామాన్లతో గదులన్నీ నింపి శరీరాన్ని పడవేయడానికి స్థలం లేదట వీరనేది అంతే తనవి కాని నానా విధ వాసన సామగ్రితో హృదయం అంతా నింపి తాను ఉండేందుకు స్థలం లేదట వాసనలన్నీ ఊడ్చిపారవేస్తే అంతా స్థలమే అంతా ఆత్మే గదా అప్పుడు తానంటూ వేరుగా ఉండనే ఉండడు ఇక స్థలం ఎక్కడా ఉండేది ఎవరు అది విచారించక కల్లు మూసుకుని సూర్యుడు లేడు అన్నట్లు స్థలం లేదే స్థలం లేదే అంటారు ఏం చేస్తాం అని సెలవిచ్చారు నిన్న ఒక సాధువు వచ్చి హాల్లో కూర్చున్నాడు వాలకం చూస్తే ఏదో అడిగేటట్లు ఉన్నది మధ్యాహ్నం మూడు గంటలు దాటిన వెనక చల్లగా శ్రీవారిని సమీపించి స్వామి ఆత్మ అంతటా ఉన్నదంటారే చచ్చిన శవంలో కూడా ఉంటుందా అని ప్రశ్నించాడు హో అదా కావలసింది ఈ ప్రశ్న చచ్చిన శరీరానికి వచ్చిందా మీకు వచ్చిందా అన్నారు భగవాన్ నాకే అన్నాడతడు సుషుప్తిలో నేనున్నానా లేదా అన్న సందేహం నీకు వస్తుందా లేచిన వెనుక గదా నేనున్నానంటావు అదేవిధంగా శవంలోనూ ఆత్మ ఉండనే ఉంటుంది యథార్థం విచారిస్తే చచ్చిన శరీరం లేదు బతికిన శరీరము లేదు చలనం లేని శరీరం చచ్చిందంటాం చలనంతో ఉన్నది బతికిందంటాం అంతే స్వప్నంలో చచ్చిన శరీరాలు బతికిన శరీరాలు ఎన్నెన్నో చూస్తున్నాం జాగ్రత్త కలిగిన అవి అన్నీ లేనివే ఇదే విధంగా ఈ చరాచర ప్రపంచం లేనే లేదు చావంటే అహంవృత్తి ఉపశమించుటయే తిరిగి పుట్టడం అంటే అహంవృత్తి పుట్టడమే ఇవే జనన మరణములు ఈ జనన మరణములు అహంకారానికే గాని నీకేమీ లేవు ఆ అహం వృత్తి ఉన్నప్పుడు నీవున్నావు లేనప్పుడు నీవున్నావు వృత్తికి మూలం నువ్వు కాని వృత్తి నువ్వు కాదు ముక్తి అంటే పైన చెప్పిన చావు పుట్టుకల మూలం తెలుసుకుని ఆ అహంవృత్తిని సమూలంగా నాశనం చెయ్యాలి అదే ముక్తి అంటే తెలివితో చావాలన్నమాట అట్లా చేస్తే అహం అహం అనే ఆత్మస్ఫురణ అక్కడే పుడతాడు ఆ పుట్టుక వారికి ఏ సందేహాలు ఉండవు అని సెలవిచ్చారు భగవాన్ నాలుగైదు రోజుల క్రితం వచ్చిన ఒక ఐరోపియన్ యువకుడు నిన్న సాయంత్రం ఊరికి వెళ్లే నిమిత్తం మూటాముల్లా కట్టుబట్టి వేదపారాయణ అనంతరం భగవానికి ఎన్నో విధాలు ప్రశ్నించాడు శ్రీవారి యథాప్రకారం నీ ఈ ప్రశ్నించేదెవరు అనే ప్రశ్నలతోనే జవాబిచ్చారు చివరకు ఆ యువకుడు గీతలో భగవాన్ నకు ఏ శ్లోకం ప్రియం అని అడిగితే అన్ని ప్రియమే అన్నారు భగవాన్ అందులో ముఖ్యమైనది ఏది అని విడవకుండా అడిగా భగవాన్ కొంచెం నిదానికి అహమాత్మా గుడాకేశ అధ్యాయం పది శ్లోకం ఇరవై అన్న శ్లోకం సూచించారు ఆ యువకుడు ఆనందించి సెలవు గుచ్చుకుంటూ మీరు స్వామి ఈ అసత్యమైన నేను ఉన్నదే ఇది నానా కారణం ప్రయాణం చేయవలసి ఉన్నది తాము అనుగ్రహించి ఈ అసత్యమైన నేను ఆ సత్యమైన నేనులు ఐక్యమయ్యేటట్లు సిఫార్సు చేయమని ప్రార్థనతో అనింది భగవాన్ చిరునవ్వుతో ఇన్ని నేనులు ఉంటే కదా సిఫార్సుకు అంతా ఒక్కటే నేను సిఫార్సు చేసేందుకు చెప్పమనే చెప్పేనే వినే ఉండాలి ఇన్ని పనులు లేవే అంతా ఒకే నేనుగా ఉన్నదే చెప్పేది ఎవరితో వినేదెవరు అన్నారు స్వరూప సాక్షాత్కారం పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్య వచ్చిన ఒక భక్తుడు కొన్నాళ్లుగా ఇక్కడ భగవాన్ సన్నిధిలో జరిగే చర్చలన్ని విని ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి వినయంగా స్వామి మాయా ప్రతిబింబ చి ఈశ్వరుడే అంతఃకరణ ప్రతిబింబ జీవుడైనాడని దాని తాత్పర్యం ఏమి అన్నాడు ఏమున్నదండి మాయా ప్రతిబింబమైన చిదాభాసు ఈశ్వరుడంటారు అతడే అంతఃకరణంలో ప్రతిబింబించినప్పుడు జీవుడంటారు అంతే అన్నారు భగవాన్ అది సరి అసలు చిదాభాసం అంటే ఏమిటి అన్నారు ఆ భక్తులు భగవాన్ సావధానులై అదా చిదాభాసం అంటే చిత్తు నుండి ఆ తోచిన అహం వృత్తి అంటే ఒకటిగా తోచిన అహం వృత్తి ప్రజస్తమోగుడ సంస్కర్కము వల్ల మూడై ఆ మూడింటితో పంచభూతోత్పత్తి ఆ ఐదింటి వల్ల అనేకం కలిగిందని తాత్పర్యం అదే శరీరం నేననే భ్రాంతిని కల్పిస్తుంది ఆకాశ రూపంగా చెప్పవలసి వస్తే చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడు విధాలుగా నిర్వచిస్తారు చిదాకాశమే ఆత్మే చిత్తాకాశం అంటే చిత్తం అన్నమాట ఆ చిత్తం మనోబుద్ది అహంకారములుగా మారినప్పుడు అంతఃకరణం అంటారు కరణం అంటే ఉపకరణం అన్నమాట కాళ్లు చేతులు మొదలైనవన్నీ బాహ్య లోపల పని చేసే ఇంద్రియాలు అంతఃకరణాలని అంటారు ఆ అంతఃకరణాలతో కూడిన చిదాభాసు జీవుడు అంటారు వస్తువైన చిదాకాశం యొక్క ఆభాసమైన చిత్తాకాశమే భూతాకాశాన్ని చూచినప్పుడు మనో ఆకాశమని వస్తువును చూచినప్పుడు చిన్మయమని చెప్పబడుతుంది అందుకే మన ఏవ కారణం వందమోక్షయోహో అన్నారు ఆ మనస్సే ఎన్నెన్ని కల్పిస్తుంది అని సెలవిచ్చారు ఆ భ్రాంతి ఏ విధంగా పోతుంది అన్నారు ఆ ప్రత్యకులు పైన చెప్పిన మర్మము విచారణ వల్ల తెలుసుకుంటే అనేకం ఐదులోనూ ఐదు మూడులోనూ మూడు ఒకటిలోనూ లయించి తాను తానుగా ఉంటాడు తలనొప్పి మామూలుగా వచ్చిందనుకో మందు వేసిపోగొట్టుకుంటే మామూలుగా ఉంటుంది శరీరం నేననే భ్రాంతి తలనొప్పి వంటిది విచారణ అనే మందు వేస్తే పోతుంది అన్నారు భగవాన్ ఆ విచార మార్గం అందరికీ పట్టుబడుతుందా స్వామి అన్నారు ఆ పృచ్చకులు నిజమే అది పక్వ చిత్తులకే గాని అపక్వ చిత్తులకు పట్టుబడదు వారికి జపము విగ్రహారాధన ప్రాణాయామాది యోగాలు జ్యోతిష్మాది క్రతువులు చెప్పారు క్రమంగా ఆ కర్మల వల్ల పరిపక్వ చిత్తులే విచార మార్గానుసారం ఉన్న తన్ను తెలుసుకుంటారు ఆ అపక్వ చిత్తులకే జగదృష్టి పోగొట్టడానికి లోకం మిథ్యా మాయా అని శరీర దృష్టి పోగొట్టడానికి శరీరం నీవు కాదని చెప్పవలసి వస్తుంది పక్వ చిత్తులకు ఆత్మ నీకన్నా వేరు కాదు అంతా నీవే అంటే చాలును అపక్వ చిత్తులకే పంచకోశ విచారణ చేసి నేతి నీతి వాక్యాల వల్ల వాటిని నిషేధించి విలక్షణమైన సాక్షిని తెలుసుకోవాలని చెబుతారు అట్లా చెప్పి మళ్లీ నానా తెగల నగలు భిన్నం కానట్లు కోశాలు నీవేయే అంటారు అందువల్ల జగన్ సత్యమని చెప్పవలసి వస్తుంది నా తెగల నగల వైచిత్ర్యం ఇతరులు గమనిస్తారే కాని కంసాలి గమనిస్తాడా చూస్తాడు అట్లాగే జ్ఞానికి అంతా తానుగానే తోస్తుంది శంకరులది ఇదే పద్ధతి కొందరది సరిగా గ్రహించక మిథ్యావాదులు అని వారిని అంటారు అది వట్టి మాట కుక్కను చూస్తే రాయిలేదు రాతిని చూస్తే కుక్కలేదు అన్నట్లు నీవుంటే అంతా ఉంది నీవు లేకుంటే ఏమీ లేదు రాయిని చూస్తే కుక్క లేదంటే రాతిని చూచి కుక్క పారిపోయిందని కాదు అందుకు ఒక కథ ఉన్నది ఏమంటే ఒకడు రాజాంతఃపురానికి వెళ్లాలని బయల్దేరి కోట సింహద్వారం దగ్గర రెండు రాతి కుక్కలు రెండు పక్కలా ఉండటం దూరం నుండి చూచి భ్రమించి భయపడ్డాడు అదే తోమన వస్తున్న ఒక సాధువాది గమనించి అయ్యా భయం లేదు రండని వెంట పెట్టుకుని దగ్గరకు వెళ్లి చూస్తే అది రాతి చెక్కడం ఉ రాయసుమా అన్నాడు ఇప్పుడు చూస్తే కుక్క లేదు అప్పుడు రాయలేదు ఈ విధంగానే జగత్తు చూస్తే ఆత్మ ఆత్మను చూస్తే జగత్తు తోచదు సద్గురువు ఆ సాధువు వంటి వాడు అతని సహాయం వల్ల యథార్థం తెలుసుకున్న జ్ఞానికి తన శరీరం కూడా తానుగానే తోస్తుంది అయితే ఒకటి అనుక్షణం మరణాన్ని సన్నిహితంగా చూస్తే కాని స్వరూపం గోచరించదు వాసనల తోటి నేను చావాలన్న మాట అట్లా చస్తే తాను తానుగా ప్రకాశిస్తాడు అట్టి జనన మరణ రహిత నిర్వాణ పదవిని అధిష్టించి ఉంటారు అని బోధించి విరమించారు భగవాన్ మధ్య అరవింద బోస్ బెంగుళూరు నుండి వెల కలవి కొన్ని పెన్సిల్లు తెచ్చాడు అవి శ్రీవారికి సమర్పించి నమస్కరించి కుశల ప్రశ్న అనంతరం మహాప్రస్థానం అనే పేరుతో ఇక్కడ కట్టబడ్డ తన బంగాళాకు వెళ్లాడు అతను వెళ్లిన వెనుక భగవాన్ ఆ పెన్సిల్లు అటు ఇటూ త్రిప్పి వ్రాసి చూస్తూ వాటి మంచినంత వర్ణించి కృష్ణస్వామి చేతికిస్తూ ఇవి భద్రంగా దాచి ఉంచవయ్యా జాగ్రత్త మన సొంత పెన్సిల్ ఎక్కడో ఉండాలి అది చూచి తెచ్చివ్వు అన్నారు కృష్ణస్వామి అవి తీసుకుని భగవాన్ సోఫాకు పక్కనే టేబుల్ మీద ఉన్న సన్నని కొయ్య పెట్ట తెరిచి అటు ఇటూ వెతికి ఇంకొకటి మంచి పెన్సిలే తీసి ఇచ్చాడు భగవాన్ అది తిప్పి తిప్పి చూచి ఇదెందుకయో ఇది దేవరాజు మొదలయారుది అసలు మనసొంత పెన్సిల్ ఉండాలి గదా అది ఇచ్చి ఇది కూడా భద్రంగా దాచిపెట్టు అన్నారు కృష్ణస్వామి అక్కడ ఎంత వెతికినా కనిపించలేదు హాల్లో ఉందేమో వెతకండి అన్నారు భగవాన్ ఒకరు వెళ్లి చూచివచ్చి కనిపించలేదు అన్నారు అయ్యయ్యో అది మన సొంత బెన్సిలయ్యా ఎక్కడ పోయిందో సరిగా చూడండి అన్నారు భగవాన్ దేవరాజ్ మొదలయ్యారక్కడే ఉండి అదేం భగవాన్ ఇవన్నీ మాత్రం సొంతం కాదా అన్నారు అది కాదండి ఇది మీరిచ్చారు అవి బోసు తెచ్చాడు ఇవన్నీ ఖరీదుగలవి ఏమర్పాటుగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు స్వామి అందరికీ ఉమ్మడియే గదా భగవానుకు అంత ఖరీ పెట్టి తెచ్చామే పోయిందే అని మీరనుకోవచ్చు అదంతా ఎందుకు మన సొంత పెన్సిలైతే ఎట్లా పెట్టుకున్నా బాధ లేదు దానివల్ల అది కొన్నది కాదు ఎక్కడో దొరికిందని వీరెవరో తెచ్చిచ్చారు అది మనకు సొంతం వీటన్నిటికీ జవాబుదారీ చెప్పాలి అది ఏమైందని ఎవ్వరూ అడగరు అందుకని అదే కావాలంటున్నాను ఇవన్నీ గొప్పవారు వాడేవి మనకెందుకు మనమేమి పరీక్షలు పాసు కావాలా ఉద్యోగాలు చెయ్యాలా మన వ్రాత కాలను అని చెప్పి అక్కడకు అది వెతికించి తెప్పించుకున్నారు భగవాన్ కొంతకాలం క్రింతట ఇటువంటితే ఒక సంభవం జరిగింది అదేమంటే ధనికులు ఎవరో వెండిది కప్పు సాసరు చెంచాతో సహా ఆఫీస్ ద్వారా శ్రీవారి సన్నిధికి తెచ్చి భగవాన్ ద్రవ ఏదైనా పుచ్చుకునేటప్పుడు ఇవి ఉపయోగింపవలసింది అని సమర్పించారు భగవాన్ అవి చూచి పరిచారకుల చేతికి ఇచ్చారు ఆ వచ్చిన వారు వెళ్లిన పరిచారకుడు అవి అక్కడ బీరువాలో పెట్టబోతూ ఉంటే అక్కడెందుకోయ్ ఆఫీసులోనే ఉంచుకోమను అన్నారు భగవాన్ భగవాన్ వాడుకునేందుకుని కదా వారిచ్చింది అన్నారు ఒక భక్తులు సరిపోయింది ఇవన్నీ ధనవంతులు వాడేవి మనకెందుకు కావాలంటే మా సొంత కప్పులు చెంచాలు ఉన్నాయిగా అవి వాడుకోవచ్చును ఇవెందుకు అని ఆ పరిచయానికి చూచి ఏమోయ్ రేపటి నుండి సొంత కప్పు వాడుకుందాం తీసి అన్నారు భగవాన్ సొంత కప్పేమిటి భగవాన్ అన్నాడు ఆ భక్తుడు అద టెంకాయ చెప్పలు నునుపుచేసి పెట్టుకున్నాం అవే నాకు కప్పులు చెంచాలును అవి మనకు సొంతం అవి వాడుకుంటే సరిపోతుంది ఇవి భద్రం చెయ్యమనండి అన్నారు భగవాన్ ఇవి మాత్రం భగవాను కాదా అన్నాడా భక్తుడు భగవాన్ నవ్వుతూ అది సరేనండి ఈ ఆడంబరం మనకెందుకు చెప్పండి అవి ఖరీదుగలవి ఏమరితెమా ఎవరైనా ఎత్తుకుని పోతారు కాపలా కాయాలి స్వామికి అదేనా పని అదే కాక స్వామి గదా అడిగితే ఇవ్వడా ఎవరైనా అడగవచ్చు కాదనేందుకు లేదు ఇచ్చామా స్వామికని తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోవచ్చు ఎందుకది మన సొంత కప్పులైతే ఎట్లా వాడుకున్నా ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ఆ వెండివి పంపి సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు ఆ రోజుల్లోనే ఉద్యోగస్తుడుగా ఉన్న ఒక భక్తుడు ఊరి నుండి భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పొన్నులు చేసిన చక్కని చేతి కర్ర తెచ్చి శ్రీవారికి సమర్పించాడు భగవాన్ అటు ఇటు తిప్పి చూచి బేష్ చాలా దండి భద్రంగా వాడుకోండి అని సెలవిచ్చారు అయ్యో నాకని కాదు భగవాన్ భగవాన్ వాడుకుంటారనే తెచ్చాను ఉపయోగించాలి అన్నాడు ఆ భక్తుడు సరిపోయింది వెండి పన్నులు వేసిన నాజూగు కర్రలు మీ వంటి వాడాలి గాని నాకెందుకు అదిగో నా సొంత కర్ర ఉంది అది చాలును అన్నారు భగవాన్ అది శిథిలమైనప్పుడు ఇది వాడవచ్చు గదా అన్నారు ఇంకో భక్తులు ఈ అలంకారాలన్నీ మనకెందుకు అండోయ్ కట్టెపేడు చెక్కితే క్షణంలో కర్ర అమరుతుంది అది మనకు మూడో కాలు ఈ కట్టెకు ఆ కట్టె సహాయం కొండ మీద ఉన్నగా ఎన్నో కట్టెలు కర్రలుగా చెక్కి మునుపుచేసి ఉంచేవాణ్ణి కాని కూడా ఖర్చులేదు ఆ కర్రలు ఎందరో పట్టుకుని వెళ్లారు మనకు అవి సొంతం ఈ ఆడంబరాలన్నీ మనకెందుకు మనమే ఉద్యోగం చెయ్యాలనా ఊళ్ళేలనా మనకు అవి చాలు అని చెప్పి వారి కర్ర వారికి భగవాన్ భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరములు వాడరు కాని కూడా ఖర్చు కాని వస్తువులంటే వారికి ప్రీతి లేక సంఖ్య నూట నలభై మూడు అమ్మ ప్రసాదం పద్నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల పుట్టి పెరిగిన ఒక ఆంబోతును నిరంజనానంద స్వామి మధుర మీనాక్షి దేవాలయానికి కానుకగా గత నెలలో పంపారు అక్కడి వారు దానికి బసవడు అని పేరు పెట్టి లక్షణంగా అలంకరించి ఇక్కడి నుండి తీసుకుని వెళ్లిన సాంబశివయ్యర్ తో సహా ఫోటో తీయించి ఆ ఫోటో పూర్వకాలపు పట్టంచు శాలువ విభూతి కుంకుమ ఇత్యాది ప్రసాదాలు ఇచ్చి పంపగా వచ్చాడు అయ్యర్ ఆగస్టు పదహైదవ తేదీ స్వతంత్ర దినం నాటి నుండి జనం జాస్తిగా ఉండటం వల్ల పదలంతా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు భగవాన్ ఈ ఉదయం నేను పెళ్లేసరికి భగవాన్ సావధానంగా కూచుని ఉన్నారు పెద్ద పళ్లెల్లో శాలువ విభూతి కుంకుమ మొదలైనవి పెట్టుకుని సాంపశివయ్య సన్నిధికి వచ్చారు వారి వెనుకని వచ్చిన బ్రాహ్మణులంతా నకర్మణాన ప్రజయా అంటూ మంత్రం చదివారు అంతా నమస్కరించి లేచారు భగవాన్ నా వైపు చూచి మన పసరాన్ని మీనాక్షి దేవాలయానికి పంపారు తెలుసునా అన్నారు తెలుసును అది వెళ్లేనాడు పసుపు కుంకుమ ఇత్యాదులతో అలంకరింపబడి ఉంటే ఏమిటి కారణం అని పశువుల కాపర్ని అడిగి తెలుసుకున్నాను అన్నాను భగవాన్ వారు తెచ్చిన పళ్లెం ఆదరంతో పట్టుకుని విబూది కుంకుమ నొదట ధరిస్తూ ఇదిగో ఇది మీనాక్షి ప్రసాదం అన్నారు అప్పటికే కంఠం గద్గదైంది ఇంతలో సాంబశివయ్య ఆ శాలువ భగవాన్ పాదాల మీద కప్పాడు భగవాన్ కంపిత శరీరంతో దాన్ని తొలగిస్తే పరిచారకుడు అది ఎత్తి కుడివైపున ఉన్న సోఫా మీద కప్పాడు భగవాన్ చేతితో ఆ శాలువ సవరిస్తూ మా వైపు చూచి తల్లి మీనాక్షి పంపింది అమ్మ ప్రసాదం అంటూ మాట పెగలక మౌనం దాల్చారు కళ్లు ఆనంద బాష్పాలతో ఆవరింపబడి అనిమేషత్వం చెందినవి శరీరం అచలమైంది ఆ దృశ్యం చూచి ప్రకృతియే నిశ్శబ్దత చెందినట్లు అనిపించింది అప్పుడు అందరి కన్నులు చెమ్మగిల్లినవి భగవాన్ బాలుడై ఉండగా తిరుచులిలోనే ఇంట్లో ఎవరో తమపై కోపించుకుంటే దేవాలయానికి వెళ్లి సహాయాంబా చాటున కూర్చుని దుఃఖించారట ఆ ఎమ్మవారిని ఏ విధంగా ఊరడించిందో ఏ ఆశ చూపించిందో వారికే తెలియాలి మూడేళ్లకు ముందు ఒకసారి డాక్టర్లు దంపుడు బియ్యం వండి పెడితే శరీరానికి మంచిదని అంటే ఆశ్రమ వాసులంతా చేస్తామని శ్రీవారితో మనవి చేశారు అందరికీ అదే చేయగలరటయ్యా అని భగవాన్ అడిగితే అది అసాధ్యం భగవాన్ వరకు తయారు చేయగలం స్వీకరించాలి అని భక్తులు ప్రార్థించారు భగవాన్ సుతరాం సమ్మతించలేదు కడకు అమ్మ కోవెల్లో నివేదనకు విడిగా వండుతాం కదా అది దంపుడు బియ్యంతో చేస్తాం స్వీకరించండి అని ప్రార్థించారు అయితే సరే అది అమ్మ ప్రసాదంగా తింటాను అని ఒప్పుకున్నారు భగవాన్ నాటి నుండి అదే విధంగా చేస్తూ ప్రసాదంగా పంక్తిలో అందరికీ కొంచెంగా వర్దిస్తూ ఉన్నారు గత వేసంగిలో రామస్వామి అయ్యర్ కొడుకు పెళ్లైంది ఆ సందర్భంలో వారిక్కడ భిక్ష చేశారు ఆనాడు అందరి ఆకుల్లో తెల్లని అన్నం భగవాన్ ఆకుల్లో ఎర్రధౌలుగా ఉన్న ఈ అన్నం చూచి అయ్యో భగవాన్ ఆకుల్లో ఆ అన్నం పెట్టారేమిటి అన్నారు అయ్యర్ భగవాన్ మందహాసంతో అమ్మ ప్రసాదమండి ఇది దీనికేమీ అమ్మ గుళ్ళో నైవేద్యానికి అని పై సమాచారం అంతా చెప్పి మళ్లీ అమ్మ ప్రసాదమండి ఇది అమ్మ ప్రసాదం గనుకనే సరే అని సమ్మతించాను అని సెలవిచ్చారు దేవాలయాలేమి దేవుళ్లేమి ప్రసాదాలేమి అన్ని వదిలేశాం అనేవారికి ఇవన్నీ బోధలే కదా చిత్తశాంతియే మోక్షము మొన్న ఒక ఆంధ్ర యువతి భర్తతో సహా భగవాన్ సన్నిధికి వచ్చి స్వామి నేను కొంతవరకు వేదాంత శ్రవణం చేసి ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కప్పుడు ఆ ధ్యానంలో ఆనందంగా ఉంటుంది కళ్ల వెంట నీళ్లు వస్తవి మరొకప్పుడు అది ఉండదు ఎందువల్ల అని అడిగింది భగవాన్ చిరునవ్వుతో ఆనందం ఎప్పుడూ ఉండేదే కాని ఒకప్పుడు తోచి ఒకప్పుడు మరుగయ్యేది కాదే ఆ వచ్చిపోయేదంతా మనకు కల్పితం వాటిని లక్ష్యం చేయరాదు అన్నారు ఒళ్ళు జలద్రింపుతో కూడిన ఆ ఆనందం తప్పిపోగాని మళ్లీ ఆ అనుభవం కావాలని అనిపిస్తుంది ఎందువల్ల అనింది ఆమె ఆ ఆనందం ఉన్నప్పుడు నీవున్నావు లేనప్పుడు నీవున్నావని ఒప్పుకుంటున్నావు కదా ఆ నిన్ను సరిగా తెలుసుకుంటే ఇవే ఏవీ లక్ష్యం ఉండవు అన్నారు భగవాన్ అందుకు ఏదైనా పట్టు చిక్కాలి కదా అన్నారు వేరొకరు పట్టుకోవడానికి ఇంకొకటి ఉంటే గదా అంతా తానే ఆయే పట్టుకునేదెవరు దేన్ని పట్టుకోవడం అన్నారు భగవాన్ దులు లేదు భగవాన్ అనుగ్రహ దృష్టితో వాసనలు అంత బలీయంగా ఉన్నవి ఏం చేస్తాం అన్నారు ఇంతలో అప్పుడే వచ్చి కూర్చున్న ఒక యువకుడు చిన్న చీటీ రాసి శ్రీవారికిచ్చాడు వారది చూచి సమీపస్తులతో ఇదిగో చూడు చిత్తశాంతియే మోక్షం కదా అని వ్రాశారు ఇందులో ఆ ప్రశ్నలోనే ఉన్నదే జవాబు చెప్పేటందుకు వేరే ఏమున్నది చిత్తం అంటే ఏమో తెలుసుకుని కదా అడుగుతున్నారు అన్నారు ఏమండి చిత్తమంటే ఏమో తెలుసు కదా మీకు అన్నాడు మధ్యవర్తి మనస్సు అన్నాడా పృచ్కుడు ఆ మరింకేమి ఆ మనస్సుకు శాంతి లభించడమే మోక్షమని మీ ప్రశ్నలోనే ఉన్నది అన్నారు భగవాన్ ఆ మనస్సు ఒకప్పుడు చంచలంగా ఉంటుంది ఆ చాంచల్యం రాకుండా పోయేదట్లా అన్నాడు ఆ యువకుడు ఎవరి చిత్తానికి చాంచల్యం ఈ అడిగేదెవరు అన్నారు భగవాన్ నా చిత్తానికే నేనే అడిగేది అన్నాడు అతడు ఆ అద్దీ సమాచారం నేను అనేవాడు ఒకడున్నాడు కదా అప్పుడప్పుడు శాంతిని నీవు అనుభవిస్తూ ఉండటం వల్ల శాంతి అనేది ఉన్నదే అని ఒప్పుకోక తప్పదు కోరికలు అనేవే మనస్సు ఆ కోరికలు లేకుండా చేసుకుంటే చాంచల్యం లేకుండా పోతుంది చాంచల్యం లేకుంటే శాంతియే కదా ఉండేది ఉన్నదాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం కోరికలు లేకుండా చేసుకునేందుకే ప్రయత్నం ఎప్పుడెప్పుడు మనస్సుకు చాంచల్యం కలుగుతుందో అప్పుడప్పుడు ఆయా విషయాల నుండి మనస్సును మరల్చుకోవాలి ఆ విధంగా చేసుకుంటే శాంతి తానుగా ఉంటుంది అదే ఆత్మ అదే మోక్షం అదే తాను అని సెలవిచ్చారు భగవాన్ నాలుగైదు రోజుల కృతం కొందరు భక్తులు గిరిప్రదక్షిణం వెడుతూ రమ్మని పిలిస్తే భగవాన్ సెలవు పొంది వెళ్లాను అడి అన్నామలై చేరేసరికి వర్షం రావడం వల్ల రోడ్డుకు సమీపంగా ఉన్న ఒక చిన్న మఠంలో అంతా కూర్చున్నాం అక్కడ ఉన్న సాధువుతో ఈ మఠం ఎవరిది అన్నాను మాణిక్యవాచకులది అన్నాడు అతడు ఇక్కడిది ఏ కారణం ఏర్పడింది అంటే ఏవో కథలు చెప్పాడు అతడు నాకు అర్థం కాలేదు భగవా మనవి చేసి తెలుసుకోవచ్చునని ఊంగొట్టి ఊరుకున్నాను సమయం చూచి శ్రీవారిని అడగాలని చూస్తుంటే నిన్న బ్రహ్మర్త పురాణాంతర్గతమైన సుందరిమూర్తి కథ చదువుకుంటూ కూర్చున్నారు భగవాన్ సుందరులు కాళేశ్వరాలయం ప్రవేశార్థం వెళ్లి ఎదురుగా ఉన్న గజ స్నానానికి మునిగి లేచేసరికి కోవెల అదృశ్యం కావడం ముందే నిన్ను సేవించరానందుకు ఇది ఫలమా అనే అర్థంగల పద్యాలు పాడగానే కోవెల గోచరించడం ఇత్యాది భాగం పైకి చదివి వారికి అంటే ముందు అంతా జలమయంగా తోచి వెనుక జ్యోతిరూపంగా కనిపించిందట అని చెప్పారు భగవాన్ అరుణాచలం కూడా జ్యోతి రూపమే అని అంటారు కదా అన్నారు ఒక భక్తుడు అవును మాంసనేత్రాలకే శిలాకారం కాని అసలి జ్యోతి రూపమే అన్నారు భగవాన్ అదే సమయం అని అడి అన్నామలలో మణివాచకుల మఠమని ఒకటి ఉన్నదే అక్కడ అది ఏర్పడటానికి కారణమేమో అన్నా నేను అద వారు క్షేత్రాటన చేస్తూ ఇక్కడికిన్ని వచ్చారుట అప్పుడు ఆ స్థలంలో నిలబడి అరుణగిరిని చూస్తూ తిరువెన్బావై పాటలు అమ్మానే పాటలు పాడినారని అందువల్ల ఆ మఠం ఏర్పడిందని అంటారు తిరువెండ్బావ పాటలు కొన్ని విన్నారు కదా అవి ఇరవై పాటలు ఆండాల్ కృష్ణుని గురించి ముప్పై పాడింది ఆ విధంగా మురుగునారు చాలా పాడారు అన్నారు భగవాన్ ఈ గిరికి అన్నామల అన్న పేరు ఎందుకొచ్చింది అన్నారొకరు బ్రహ్మ విష్ణువులకు అందని కొండ అలా అంటే వాక్కు మనస్సుకు అందని జ్యోతిస్వరూపం అన్నమాట అదే ఆ పేరుకు కారణం అన్నారు భగవాన్ ఈ గిదికి ఒక ఆకారం ఉన్నది కదా అన్నారా భక్తులు బ్రహ్మ విష్ణువులకు గోచరించినప్పుడు ఒకే జ్యోతిస్తంభంగా అంతటా ఆవరించినట్లు ఉన్నది కొండగా గోచరించటం వెనుక కదా ఇది ఈశ్వర్ని స్థూల రూపం జ్యోతిస్సే సూక్ష్మరూపం వీటన్నిటికీ పరమైనదే యథార్థస్వరూపం సూక్ష్మమంటే అంతటా నిండి ఉన్న తేజసే అన్నారు భగవాన్ సుందరమూర్తికే అంతేనా అన్నారు ఆ భక్తులు అవునవును ముందు జలమయము వెనుక జ్యోతిగా తోచి ఆ వెనుక మాంసనేత్రాలకు కోవెలగా గోచరించింది మహాత్ములు ఎప్పుడూ ఆంతరనేత్రంతోనే చూస్తారు అందువల్ల వారికి సర్వం జ్యోతిర్మయంగానూ బ్రహ్మమయంగానూ తోస్తుంది అన్నారు భగవాన్ అరుణాచలం లింగోద్భవాన్ని గురించి భగవాన్ ఒక పద్యం రాసారు కాబోలే అన్నాను నేను అవును విక్రమ సంవత్సర శివరాత్రికి ఎవరో అడిగితే వ్రాసాను తెలుగులో కూడా వ్రాసానేమో అన్నారు భగవాన్ ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం లింగోద్భవమైందని ఆ లింగంలో నుండి బయలువెడిలిన శివుణ్ణి విష్ణువు దేవతలు సేవించిన దినమే శివరాత్రి అని అది కుంభమాసమని ఆ పద్యంలో చెప్పారు అందుకు మూల కథ ఏమి కృత్తికోత్సవ సందర్భం ఏమిటి అన్నాను అదా బ్రహ్మా విష్ణువు నేను పెద్ద నేను పెద్ద అని వాదులాడుకుంటూ ఉంటే కార్తిక మాసంలో కృత్తికా నక్షత్రం ఆ బ్రహ్మ మధ్యన జ్యోతి స్తంభం అందువల్ల ఆ చిహ్నంగా ఆ నెలలో ఆ నక్షత్రం దీపోత్సవం జరుగుతున్నది బ్రహ్మ విష్ణువు ఆ స్తంభానికి ఆది అంతం తెలుసుకోవాలని వెళ్లి వెతికి వెతికి వేసట చెందినారా గర్వవర్జితులై ఇద్దరూ ఒక్క చోటున చేరుకుని పరదైవాన్ని ప్రార్థిస్తే ఆ జ్యోతి స్తంభాంతర్గతుడైన సదాశివుడు వారి దృష్టికి గోచరించి అనుగ్రహించాడని వారు మాకు సేవ్యమానుడవై ఉండాలని ప్రార్థిస్తే పర్వతాకారంగానూ లింగాకారంగానూ ఉంటానని చెప్పి లింగార్చన విధానం బోధించి మీరందరూ లింగాకారంతో ఉండే నన్ను అర్చిస్తే కొన్నాళ్లకు ఆ లింగంలో నుండి నా అంశం వల్ల శివమూర్తి రుద్రనామంలో వెలువడి మీకు సహాయకారిగా ఉండగలడని చెప్పి అంతర్హితుడైనాడట ఆ వెనుక ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రనాడు జ్యోతిర్లింగమైన అరుణగిరి నుండి స్వయంభూలింగం ఆవిర్భవించిందని నాటి నుండి ఈశ్వర ఆదేశానుసారం వారందరూ లింగార్చన విధిని అనుష్టిస్తూ రాగా కుంభమాసంలో కృష్ణపక్షత్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ ఆ లింగంలో నుండి శివమూర్తి ఆవిర్భవించి హరిసురుల చేత సేవింపబడటం వల్ల ఆ దినమే శివరాత్రి అని లింగపురాణంలోనూ శివపురాణంలోనూ చెప్పి ఉన్నది నాటి నుండే లింగార్చన విధానం ఆరంభమైనదట ఈ అరుణాచల లింగోద్భవమే ప్రథమ లింగోద్భవమని స్కంద పురాణంలో దృఢంగా చెప్పి ఉంది నా పద్యానికి మూల శ్లోకం లింగపురాణాంతర్గతమే అని సెలవిచ్చారు భగవాన్ పద్యం భగవాడు శివుని హరిచిన దినమి శివరాత్రి కుంభపులను లేఖ సంఖ్య నూట నలభై ఆరు మాణిక్యవాచకులు ఇరవై ఒకటి తొమ్మిది నలభై ఏడు భగవాన్ అడి అన్నామలలో మాణిక్యవాచకుల మఠం ఏర్పట్టుటకు కారణం సూచించినప్పటి నుండి వారి జన్మకథ వినాలన్న ఉబలాటం కలిగింది ఈ ఉదయం భగవాన్ ముఖంలో ప్రసన్నత చూచుకుని మణివాచకులు తిరువాచకం పాడుతుంటే నటరాజమూర్తి వ్రాశాడంటారు నిజమేనా అసలు వారి జన్మభూమి ఎక్కడా అన్నాను నిజమే ఈ కథంతా హాలాస్య మహాత్యంలో ఉంటుందే అన్నారు భగవాన్ హాలాస్య మహాత్మ్యం తెలుగు ఇక్కడ లేదు గదా అన్నాను అది సరి అయితే సంగ్రహంగా చెప్తాను అని మాణిక్యవాచకులు పాండ్యదేశంలో పుట్టారు అది కారణంగా వారిని అంతా వాదవరర్ అనేవారు వారికి చిన్నతనంలోనే విద్యాభ్యాసమైంది అన్ని గ్రంథాలు చదివి సారగ్రాహియ శివభక్తిలోనూ జీవకారుణ్యంలోనూ ప్రసిద్ధి చెందారు పాండ్యరాజు అది వారిని రప్పించి ప్రధానమంత్రిగా చేసుకుని తెన్నవన్ పిరమరాయన్ అంటే దక్షిణాత్య బ్రహ్మరాయుడు అనే బిరుదు వారికిచ్చాడు వారు నీతి నిపుణతలతో మంత్రిత్వం చేస్తూ ఐహిక సుఖాలను ఆశించక దైవ సన్నిధి చిత్తం హర్తించి జ్ఞాన శ్రీ గురుని అనుగ్రహం కావాలన్న విషయం గ్రహించి అందుకుగానూ అన్వేషణ చేస్తూనే ఉన్నారు ఇంతలో పాండ్యరాజు మంచి గుర్రాలు కొని కొనితమ్మని ఈ మంత్రిని ఆజ్ఞాపించాడు వీరును శ్రీగురుని అన్వేషించదలిచారు కనుక ఇదే సందని కావలసినంత బంగారం మూట పరివార సహితంగా బయలుదేరారు వీరి దృష్టి గురు అన్వేషణలోనే మగ్నం కావడం వల్ల దోవలో ఉన్న దేవాలయాలన్నీ చూచుకుంటూ తిరుపెరుందురై అనే ఊరు చేరారు వారి పక్వచిత్తాన్ని పరిశీలించిన పరమేశ్వరుడు బడిపంతులు వేషంతో ఒక్క సంవత్సరంగా అక్కడి దేవాలయానికి పక్కనే ఉన్న వీధి అరుగుల మీద బీదపిల్లలకు చదువు చెబుతూ రోజుకొక్క ఇల్లుగా ఆ పిల్లల ఇళ్లలో శిరికు గిల్జేరు గిల్లి వండిన శాఖ అన్నం తింటూ వీరిరాకకు ఎదురు చూస్తూ ఉన్నాడు వీరిక్కడికి చేరేసరికి ఆ ఈశ్వరుడు సిద్ద పురుషాకారంతో బహుసంఖ్యతల సన్యాసులతో పరివేష్టింపబడి ఆలయ ప్రాకారంలో అక్కడి స్థల వృక్షమైన కురంద వృక్షం కింద కూర్చున్నాడు వాదవరర్ ఆలయంలో ప్రవేశించి స్వామిని దర్శించి ప్రదక్షిణంగా వస్తూ ఈ సిద్ధపురుషుణ్ణి చూచారు వెంటనే హృదయం పొంగింది కళ్ల వెంట నీరు కారింది చేతులు శిరస్సు పైకి ఎగిరి నమస్కరించినవి అప్రయత్నంగానే కాళ్లు శ్రీవారి వైపుకు లాగినవి మొదలు నరికిన వృక్షంలాగా ఆ గురుపాదాలపై వ్రాలి నమస్కరించి లేచి ఈ దేనుణ్ణి కూడా దాసునిగా చేసుకోవలసిందని ప్రార్థించారు వారిని అనుగ్రహించడానికే వచ్చిన ఆ ఈశ్వరుడు తక్షణం దృష్టి వల్లనే జ్ఞానోపదేశం చేశారు ఆ ఉపదేశం హృదయంలో నాటుకుని అతిశయమైన ఆనందం కలిగించింది ముకుళిత హస్తములతో ఆనంద శ్రీ గురుని ప్రదక్షిణించి నమస్కరించి దుస్తులు వస్తువులు ఓడదీసి గురు సన్నిధిలో ఉంచి లంగోటా కౌపీనంతో నిలిచారు వెంటనే గురువును వినిపించాలన్న ఇచ్చ కలిగింది ఆ గురుకటాక్షం కటాక్ష్యం వల్లనే మాణిక్యాల వంటి వాక్యాలతో భక్తి భరితమైన పద్యాలు కొన్ని పాడారు పాటకు పరవశుడయ్యే ఈశ్వరుడు సంతోషించి మాణిక్యవాచకా అని సంబోధించి ఇక్కడ తిరుప్పణి అంటే శ్రీకార్యం అంటే ఆలయ చేస్తూ ఉండవలసింది అని ఆజ్ఞాపించి అదృశ్యుడయ్యాడు వెంటనే ఆయన చుట్టూ ఉన్న శిష్య సమూహం కూడా అదృశ్యమైంది అది చూచి తన్ను అనుగ్రహించింది సాక్షాత్ ఈశ్వరుడే అని మణివాచకులు గ్రహించి దుర్భరమైన దుఃఖంతో క్రిందపడి దొర్లుతూ నన్నేలిన దైవమా నన్నెందుకు విడిచి వెళ్లావు అని విలిపించసాగారు ఆ గ్రామస్తులందరికీ వింత కలిగి అంతవరకు బడిపంతులుగా ఉన్న వ్యక్తిని వెతికితే కనిపించలేదు ఓహో ఇదంతా ఈశ్వరలీలయే కాబోలు అని అంతా అనుకున్నారు మాణిక్యవాచకులు కొంతసేపటికి తెప్పరిల్లుకుని ఈశ్వర ఆదేశానుసారం వర్తించాలని వెంట వచ్చిన పరివారాన్ని మధురకు పంపి తెచ్చిన బంగారం ఆలయ కార్యానికి వెచ్చిస్తూ అక్కడే ఉండిపోయారు పై సమాచారం ప్రభువు విని తక్షణం మాణిక్యవాచకులకు పత్రం పంపాడు గుర్రాలు కొనకుండా రాజదర్శనానికి ఎట్లా వెడతారు కొందామంటే కాసేది ఏమీ చేయడానికి తోచక శివ సన్నిధిలో మొరబెట్టుకున్నారు శివుడు ఆ రాత్రి వారికి స్వప్నంలో తోచి వెనలేని మాణిక్యం ఒకటి ఇచ్చి ఇది ప్రభువుకు ఇవ్వు గుర్రాలు శ్రావణంలో మౌలా నక్షత్రం రాగలవు అని చెప్పు అని సెలవిచ్చాడు ఉలిక్కిపడి లేచి చూస్తే స్వామి లేడు మాణిక్యం చేతుల్లో ఉంది మాణిక్యవాచకులు ఆశ్చర్య ఆనంద పరవశులై తక్షణం దుస్తులు తొడుక్కుని మధురకు వెళ్లారు మాణిక్యం మహారాజుకిచ్చి గుర్రాలు రాగల ముహూర్తం ఉచ్చటించి అవి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ మంత్రి పదాన్ని ఆసించక శరీరం మధురలో మనస్సు తెరుపెరుందురైలో ఉంచుకుని కాలం గడుపుతూ వచ్చారు పాండ్యరాజు గూఢచారల ద్వారా తెరుపెరుందురైలో గుర్రాలు లేవని మణివాచకులు ధనమంతా ఆలయ కైంకర్యానికి వెచ్చించారని తెలుసుకున్నాడు వెంటనే వారిని చెరసాలలో బంధించి కష్టపెట్టాడు ఇంతలో ముందు చెప్పినట్లే మూలా నక్షత్రం నాడు ఈశ్వరుడు క్రూరం మృగాలను గుర్రాలుగా మార్చి అశ్వరక్షక వేషంతో తానే తెచ్చాడు రాజు ఆశ్చర్యమగ్నుడై అశ్వాలన్నీ ఒప్పించుకుని అశ్వపాలకుల సలహా అనుసరించి తదితర అశ్వాలనున్న శాలలోనే కట్టివేయించి ఆ వేషధారిని సత్కరించి పంపి వెంటనే మాణిక్యవాచకులను చెల నుండి విడిపించి క్షమాపణ చెప్పుకున్నాడు ఆ రాత్రికి గుర్రాలన్నీ క్రూరం మృగాలుగా మారి శాలలో ఉన్న గుర్రాలన్నిటినీ మింగి నగరమంతా గగ్గోలు చేసి పారిపోయిన రాజు అతిశయించిన కోపంతో మాణిక్యవాచకులను మాయావిగా భావించి మళ్లీ ఖైదు చేసి అనేక విధాల అలజడి కలిగించారు వెంటనే ఈశ్వర ఆదేశానుసారం వైఘానదిలో నీరు పొంగి మధురా నగరం అంతా రాజు అందుకు భయపడి ఊళ్ళో వాళ్లందరినీ రప్పించి వైఘకు కట్టపోయిండని కట్టడి చేస్తు ఇంటికి ఒక్కరి చొప్పున రావాలని ఒక్కొక్కరు ఇంటింత దూరం పొయ్యాలని అట్లా చెయ్యకుంటే దండన విధింపబడుతుందని కఠినంగా శాసించాడు ఆ ఊళ్ళో పిట్టువాణి అమ్మయ్యార్ అనే ఒక అవ్వ ఆమె ఏ రోజుకు రోజు ఆవిరి కుడుములమ్మి జీవనం గడుపుతూ ఉన్న శివభక్తి పరాయణురాలగు సాధుజీవి ఆమె ఇంటి వంతుకు పంపటానికి మనిషి లేడు కూలిచ్చి ఎవరినైనా పంపుదామంటే చేతుల్లో పైసా లేదు ఏం చేతున్నా ఈశ్వరా అని విచారిస్తూ కూలబడ్డది అచ్చూచి కరుణాళుడైన ఈశ్వరుడు కూలీ వాణి వేషంతో పార భుజాను పెట్టుకొచ్చి అవ్వా అని పిలిచాడు ఎవరినాయనా అన్నది ఆఅ కూలీ కావాలా అన్నాడు కావాలి కాని చేతిలో చిల్లిగవైనా లేదు నాయనా అన్నదామ డబ్బు వద్దు ఏమీ వద్దు గాని నా కడుపు మాడిపోతోంది నువ్వు చేసే కుడుములో తుంపులుంటే ఇవ్వు అవి తిని నీ ఇంటివంత కట్టపోస్తానవ్వా అన్నాడు ఆ కూలి ఆమె సరే అని కుడుములు పోయడానికి ఆరంభిస్తే అన్నీ తుంపులే అవుతూ వచ్చినవి అయ్యో అన్నీ తుంపులే అని గిన్నె చూస్తే పిండి తరగలేరు ఆమె ఆశ్చర్యంతో ఆ తుంపులన్నీ కూలీకిస్తే తిన్నన్ని తిని మిగిలిన మూటగట్టుకుని కట్టపోస్తానని వెళ్లాడు వెళ్లినవాడు అక్కడ పనిచేయక పార తల కింద పెట్టుకుని పాడుతూ పడుకుని తానే కాక ఇతర కూలీలనున్ను చెడగొట్టుటకు ఆరంభించాడు కట్ట ఎంతవరకైందో చూచుకుంటూ రాజు వస్తే ఆ అమ్మయ్యారు అట్లాగే ఉంది అదేం అని విచారిస్తే అక్కడి రాజభటులు ఆ కూలీవాణి చేష్టలన్నీ చెప్పారు రాజు మండిపడి కూలీవాడైన పరమేశ్వరుణ్ణి పిలిచి కట్టపోయకుండా మొద్దల్లే పడుకును పాడుతావా అని చేతి బెత్తంతో వీపు మీద బాదాడు ఆ దెబ్బ కొట్టిన రాజు మీదనే కాక సమస్త జీవుల మీద పడ్డది రాజు వెంటనే తన చేత కొట్టపాడు పరమేశ్వరుడి భయభ్రాంతుడై నిలిచాడు పరమేశ్వరుడు అదృశ్యుడై ఓ రాజా మాణిక్యవాచకుడు నా ప్రియభక్తుడు అతని మహిమ విస్తరింప చెయ్యడానికి ఇదంతా కల్పితమైంది అతణ్ణే శరణి అన్న అశరీర వాక్కు వినపడ్డది ఆ వాక్కు వినగాని రాజు మాణిక్యవాచుకుల వద్దకు వెళ్లాలని బయలుదేరి మార్గంలో ఉన్న పిట్టువాణిని ముందు చూద్దామని ఆమె ఇంటి ముందు ఆగాడు అప్పటికే విమానంలో ఎక్కి కైలాసానికి పోతోంది ఆమె రాజు ఆశ్చర్యంతో ఆమెకు నమస్కరించి మణివాచుకుల సన్నిధికి వెళ్లి పాదాల మీద పడ్డాడు వారు ఎంతో లేవదీసి కుశలం అడిగి మన్నిస్తే రాజు నా అపరాధాలన్నీ క్షమించి ఈ రాజ్యం పరిపాలించవలసింది అని ప్రార్థించాడు మాణిక్యవాచకులు రాజును అనుగ్రహ దృష్టితో చూస్తూ అప్ప నేను ఈశ్వర దాసత్వం అంగీకరించినందువల్ల రాజ్యాంగతంత్రంలో ప్రవేశింపలేను అన్య భావింపకు సుఖంగా ప్రజలను పాలించు నీకు క ఏ కొరత ఉండదు అని లాలించి చెప్పి తాము పరివ్రాచక వేషంతో బయలుదేరి అనేక పుణ్యస్థలాలలో సంచరిస్తూ ఆయా దేవతలను గురించి పద్య పథకాలు పాడడం ప్రారంభించారు ఆ కథలు ఎన్నో ఉన్నవి అన్నారు భగవాన్ తిరువాచకం వ్రాసిందెప్పుడు అన్నాను వారెక్కడ వ్రాసారు వారిది అతీత స్థితి పాడుకుంటూ పోవడమే వారి పని అన్నారు భగవాన్ అయితే తిరువాచకం ఏ విధంగా ఏర్పడింది అన్నాను అదా వారు క్షేత్రాటనం చేస్తూ పోయి కడపట చిదంబరం చేరుకుని నటరాజ ఆనంద తాండవ దర్శనం చేస్తు మానవుల మనస్సు ద్రవించేట్టుగా పాటలు పాడుతూ అక్కడే నిలిచిపోయారు అప్పుడు శ్రీ నటరాజమూర్తి మాణిక్యవాచకుల మహిమ జనులకు తెలియచేయాలని తిరువాచకమనే ఉత్తమ గ్రంథం లోకానికి అనుగ్రహించాలని తలబెట్టి ఒక రాత్రి బ్రాహ్మణ రూపంతో మణివాచకుల మఠానికి వెళ్లాడు ఆదరపూర్వకంగా వారు ఆదరించి వచ్చిన కార్యమేమి అని అడిగితే ఆ వేషధారి దైవం నవ్వుతూ చాలా స్వతంత్రంగా ఏమయ్యా నువ్వు ఆసుకవిగా కవిత్వం చెబుతూ ఎక్కడక్కడో ఏమేమో పాడావంటనే ఇక్కడ కూడా పాడుతున్నావట నేను వినవచ్చా ఎన్నాళ్ల నుండో రావాలని వినాలనే అనుకుంటున్నాను ఏమాత్రం తీరికలేకపోయింది పగలు వచ్చేందుకు వీలు పడగా రాత్రివేళ వచ్చాను నిద్రాభంగం కాదుగదా ఏమంటావు పాడగలవా అన్నీ జ్ఞాపకమున్నవా అన్నాడు నిద్ర కేమి తొందరలేదు జ్ఞాపకం ఉన్నంత వరకు పాడుతాను వినండి అని మణివాచకులు తన్మయిలై పాడుతూ ఉంటే ఆ విప్రవేశాల మీద వ్రాస్తూ కూర్చున్నాడు తన్మయత్వంతో పాడుతున్న మాణిక్యవాచకులకు ఆ విషయం తెలియనే తెలియదు అట్లాగే పాడుతూ పాడుతూ స్వస్థితిలో లీనమై వారు మౌనం వహించడం ఆ విప్రుడు అదృశ్యం కావడం జరిగింది తెల్లవారగనే శ్రీ నటరాజమూర్తికి ప్రాతకాల పూజాదులు నడిపే నిమిత్తం దీక్షితులు వచ్చి తలుపులు తీయగాని నటరాజ సన్నిధిలో గడప మీద ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది తీసిచూస్తే తిరువాచకం అని ఉండడమేగాక మాణిక్యవాచకులు చెప్పగా తాను రాసినట్లు తిరుచిట్రంబలం శ్రీ అనే నటరాజమూర్తి ముద్ర కూడా దానిమీద ఉన్నది ఆశ్చర్యంతో ఆ దీక్షితులంతా గుంపు గూడుకుని ఈ వింత సమాచారం ఏమిటో ఆ మణివాచకులనే అడిగి తెలుసుకుందామని వారి వద్దకు వచ్చి ఆ తిరువాచకం నటరాజమూర్తి సంతకం చూపి అయ్యా దీని తాత్పర్యమేమిటి అని అడిగారు మణివాచకులు మారు చెప్పక అందర్నీ తనతో రమ్మని శ్రీ నటరాజ సన్నిధికి వెళ్లి ఆ మూర్తి ఎదురుగా నిలిచి అయ్యో ఇదిగో ఇక్కడ అనుగ్రహించి ఉన్న ఈ నటరాజమూర్తియే దీనికి తాత్పర్యం ఇతడే దీనికి అర్థం అని చూపి చెప్పి తక్షణం జ్యోతిరూపంతో ఆ నటరాజమూర్తిలో ప్రవేశించి లీనమైపోయారు అంటూ భగవాన్ గద్గద కంఠులై మాట పెగలక మౌనం వహించారు